ే గణానాభవామహే ఉపమశ్రవస్తమే సరాజు బ్రహ్మణా బ్రహ్మణస్త ఆనష్న్మూలసాదనం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఓం భద్రమ కైమయామదేవాద్రం పశ్యే మధ్యజ్రాంగ స్పృవాంశిషేమే వ్యదా స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాస్తిన ఊషా విష్వేదా స్వస్తినస్ అనిష్టనే స్వస్తినో బృస్పతి ఓం శాంతిశ్శాంతిశ్శాంతి నభతే హేతూన్ ఉత్తమాధమధ్యమాన్ తా నాయే చిత్తం ే ఫలంకు తన ఎందు కర్తృత్వభోక్తృత్వములను మనిషి ఆరోపించుకుని ఉంటాడు అంటే నేను కర్తను ఒకసారి నేను కర్తను అని తనను తాను ఒక మూస ఒక డిఫినేషన్లో పెట్టేసుకుంటే ఏదో ఒక కర్మ చేయాలనేటువంటి కర్మం వ్యాసంగం వచ్చేస్తుంది నేను భోక్తను అనుకుహడను అని నిశ్చయించుకుంటాడు ఇంకక్కడి నుంచి ఏదో ఒక భోగం కనుక పరిగెత్తడమే ఉంటుంది మనం ఏమంటున్నామో ఆత్మస్వరూపమునందు కర్తృత్వ భోక్తృత్వములు లేవు ఇది కేవలము చిత్తము యొక్క వికల్పములు తప్ప అంటే దాని అర్థమేంటి నేను కర్తను కాను నేను భోక్తను కాను అని తనను తను అలా నటించడమా నేను కర్తను కాను అని నటించడమా నేను భోక్తను కాను అని నటించడమా కాదు ఇట్ ఇస్ నాట్ ప్రిటెండింగ్ దట్ ఐఎమ్ నాట్ ది డూన్ అండ్ ఐఎమ్ నాట్ ది ఎంజాయ్ ఇస్ It is seen clearly, ఈజ్ సీన్ క్లియర్లీ నా ఎందు కర్తృత్వ భోక్తృత్వములు లేదు ఇది ఒక విషం అది ఆ విషంలోకి మనిషి గ్రో అవ్వాలి ఒకసారి ఆ విషంలోకి గ్రో అయిపోయాడంటే కామన్ అని ఉదయించవు అంటే భోక్తృత్వం శిథిలమైపోతుంది ఉండదు జారిపోతుంది నేను కర్తలు అనే ఆ దృఢమైన నిశ్చయం అజ్ఞాన కల్పితమైన నిశ్చయం అజ్ఞానకృతం అదేమో సత్యం కాదండి ఆ నిశ్చయం కూడా క్రమంగా శిక్షణమైపోయి జారిపోతుంది పాము కుసం జారిపోయినట్టుగా జారిపోతుంది యాక్షన్స్ ఉంటాయి ఏదో యాక్షన్స్ ఉంటాయి తప్ప సంకల్పించి కర్తగా చేసేటువంటివి ఏమీ ఉండదు సో హేత్వభావే ఫలం కుట ఆ విధంగా కర్తృత్వము జారిపోయిన తర్వాత ఇక భోక్తృత్వం ఎక్కడి నుంచి వస్తుంది హేతువులు ఏందే ఫలం ఎక్కడి నుంచి వస్తుంది అంటే మళ్ళీ జన్మ సంసారము ఉండదు భాష్యం నీహేత ఫలమత్పద్యతే హేతువులు ఫలం పట్టుదు ఇప్పుడు మీకు ఎప్పుడైనా దుఃఖం కలిగింది అంటే ఆ దుఃఖానికి బీజాన్ని మీరే ఆలోపన చేస్తుంటారు విత్తును పాతుత విత్తును పాతుతే అనుకురం వస్తుంది ఆ దుఃఖ బీజాన్ని మీరే ఎప్పుడో పాతుంటారు అంచేతనే మీకు దుఃఖం కలుగుతుంది దీనికే హ్యాంగోవర్ ఎఫెక్ట్ అంటారు పొద్దున్నే లేవగానే వారికి హ్యాంగ్ ఉంటుంది అంటే చాలా తల దిమ్ముగా బరువుగా ఉంటుంది అని అలా వర్ణిస్తారు ఇట్ ఈజ్ హౌట్ అంటే అలా ఎందుకుంది ఈరోజు గ్రహస్థితి బాగులేదు కాబట్టి అలా ఉందా దినఫలంలో ఈరోజు ఉదయం పూట మీకు కుజ్యదోషం ఉండబట్టి మీ తల దిమ్ముగా ఉంటుంది అనే విజిట్ సో కుజదోషం ఉంది అదేమిటంటే సాయంకాలం పూట వీడు చేసిన పొరపాటు అది కుజదోషం రాత్రి మద్యాన్ని సేవించటం అనే కుజం అది దోషం దానికి ఏవలం మీరు కుజుం నచ్చి మీరు ఆ పాపాన్ని పారిస్తారంటే మీరు పారేయచ్చు కాబట్టి రాత్రి పొరపాటు చేశాడు పొద్దున్న దాని ఫలాన్ని అనుభవిస్తాడు అంతేగాని దుఃఖం బీజం లేకుండా దుఃఖం ఉండదు కాబట్టి దుఃఖ బీజాన్ని మనమే పాతుతాం చాలాసార్లు ఇప్పుడు కలిగిన దుఃఖానికి బీజం ఏది అని నిర్ధారించటం కష్టం ఏదో పూర్వజన్మ కొరతం పాపం మనం ఏదో అనుకోవాల్సింది కానీ అనేక పర్యాయాలు అది కూడా తెలుస్తూ ఉంటుంది వాడికి తెలియకపోయినా తెలిసివాడికి తెలుస్తుంది వాడు కనుక కొంచెం వివేక బుద్ధితో చూడగలిగితే వాడికి తెలుస్తుంది కాబట్టి సుఖ దుఃఖాలను మనమే నిర్మాణం చేసుకుంటూ ఉంటాం భగవంతుడు నిర్మాణం చేయాలి భగవంతుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తారు పంచభూతములు దేహము ప్రపంచము జగత్తు ఉండాలి కదా భోగానికి కూడా జగత్తు ఉండాలి సుఖభోగమైన దుఃఖభోగమైన జగత్తు నుండే ఉంటుంది జగత్తు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు కారు యాక్సిడెంట్ చేసానంటే గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ దానికి గవర్నమెంట్ రోడ్లు వేయబట్టి కారు కంపెనీలు వాళ్ళకి లైసెన్స్ ఇవ్వబట్టి నేను కార్ యాక్సిడెంట్ చేశానంటే కుదరదు కదా గవర్నమెంట్ రోడ్లు వేస్తారు కారు కంపెనీలకు లైసెన్స్లు ఇస్తారు కారు అమ్ముతారు ఆ తర్వాత కర్త కర్తృత్వం ఉంటాం అందే అవుతుంది ఎనీవే ఐ టు ది పాయింట్ మనమే మన సుఖ దుఃఖాలని నిర్మాణం చేసుకుంటాము అంటే మన ఎందు కర్తృత్వం హోక్తృత్వాలని బట్టి కానీ సత్యం ఏమంటే నేను సుఖిని నేను దుఃఖిని అనే భావన తప్పు మనస్సుతోటి తాదాత్మ్యం వల్ల తన ఎందు సుఖ దుఃఖిత్వము దుఃఖిత్వాన్ని మనిషి ఆరోపించుకుంటాడు అలాగే కర్తృత్వం కూడా ఈ ఆరోపములు మీరు జ్ఞానము చేత తిరస్కరించటానికి సిద్ధపడితే వాటిని తిరస్కరించడం ఏమి కష్టం కాదు ఒకసారి మీరు కర్తృత్వాన్ని తిరస్కరించగలిగితే భోక్తృత్వం ఉండదు ఎలాగంటే హేతువులందే ఫలం పుట్టదు నహి అసతి హేతవు ఫల ఉత్పద్యతే బీజాద్యభావ ఇవ సది విత్తనాలు వేయకపోతే పంట పండదు విత్తనాలు వేస్తే పంట ఒక గ్రామంలో విత్తనాలు పంచిపెట్టారు ప్రభుత్వం వాళ్ళు విత్తనాలు పంచిపెడితే ఒక రైతు ఏం చేసేదంటే ప్రభుత్వం ఇచ్చిన విత్తనాలని భూమి దున్ని పాకాడు ఇంకొకడు ఏం చేసేదంటే వాటిని వేయించుకుని తినేసాడు విత్తనాలను వేయించేసుకుని కొంచెం జీవకరకారం చల్లి కొద్దిగా ఆయిల్ వేసి దానికి పోపులాగా పెట్టేసి దాన్ని తినేసి కూర్చున్నాడు వాడు వాడికి ఇంకా ఫలం ఎక్కడి నుంచి వస్తుంది పంట ఫలసాయం ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి కర్తృత్వ భోక్తృత్వాలని నీగి కూర్చున్నవాడికి సుఖ దుఃఖానుభవము సంసారత్వము ఎక్కడి నుంచి వస్తుంది రాదు అంతే కాబట్టి బీజములు మొదలైనవి లేకుంటే సస్యం ఎలా అయితే ఉండదో ఆ విధంగానే కర్తృత్వము భోక్తృత్వము రెండింటినీ త్యాగం చేసిన వాడికి సుఖ దుఃఖములు ఉండవు అంటే శాంతంగా సంసా అసంసారిగా నిలిపోతాయి ఇక్కడే అసలు వేదాంతం అంతా ఇక్కడే ఉంది దీన్ని పట్టుకోవడం ఇక్కడే పట్టుకోవాలి దాన్ని అది చెప్పడము కష్టమే ఆచరణలోకి తెచ్చుకోవడము కష్టమే ఇప్పుడు ఆచరణ మాట ఇప్పుడు ప్రస్తుతం ఆచరణ కాదుగా చెప్పడం కాబట్టి చెప్పడం కష్టం అదేమిటంటే తర్వాత శ్లోకం బుద్ధ్వా నిమిత్తతాం సత్యం అది కాదా అది కాదు अमित अमित चितुत्पत्ति सजात चित्तृश्यं तमें चुख दुख वाटू कलोते కర్తృత్వం ఉంటే ఒక చిత్తము యొక్క ఒక స్పందన భోక్తృత్వం ఉంటే చిత్తము యొక్క స్పందన కాబట్టి ఈ చిత్త స్పందనయే సంసారం సవిషయము విషయములతో నిండి ఉన్న చిత్తమే సంసారం అదే మాయా విషయముల నుండి నిర్ముక్తమైన చిత్తమే బ్రహ్మ ఇప్పుడు చిత్తము చిత్తము అనిమిత్తస్య చిత్తస్య సంసార హేతువులను తిరస్కరించేశారు అవి లేవు ఇప్పుడు నేను కర్తను నేను భోక్తను అనే నిమిత్తంగా అవి ఆ సంకల్పాలను తన ఎందు ఆరోపించుకుని ఆ రూపంగా చిత్తం స్పందిస్తూ కర్తృత్వ రూపంగా చిత్తం స్పందిస్తుంది పీపుల్ దే ఆర్ చికీర్షవహ నాకు జిజ్ఞాసవహ జనాలు ఏదో చెయ్యాలనే హడావిల్లో ఉంటారు తప్ప తెలుసుకోవాలని అనుకోడు దీనికి నేను దృష్టాంతం చెప్పాను అది ఈ పుస్తకంలో కూడా వచ్చినట్టుంది ఉపదేశ సారంలో రామ రామనామ స్థూపం కడతానంటాడు పైగా రామనామ స్థూపము ఈ జిల్లాలో ఉన్న మిగతా స్తూపాల పెద్ద స్తూపం కట్టాలి అని ఒకటి ప్రతిజ్ఞ చేస్తారు అంటే జనాలను పంపిస్తారు శిష్యులు ఉంటారు ఈ శిష్యుల్ని పంపిస్తారు ఈ శిష్యులకి వాళ్ళకి పుల్లయ వ్యామ లాంటి పనులు పెడుతూ ఉంటారు వాళ్ళు తిరుగుతూ ఉంటారు ఆ పనులను ఎత్తు మీద వేసుకుని వెళ్ళి ఆ స్థూపం ఎంత ఎత్తుందో కనుక్కురా ఈ స్థూపం ఎంత ఎత్తుందో అని జిల్లాలో ఉండే స్థూపాలన్నీ లక్షలకు వస్తుంది వీటి అన్నిటికంటే ఎత్తైన స్థూపం కట్టాలి ఆ స్థూపంలో రామనామాలు పెట్టాలి ఏమంటే రామనామాలు ఎక్కడి నుంచి వస్తాయి కోట్లు కావాలంటే కాబట్టి పుస్తకాలు ముద్రించి ఉల వాళ్ళందరికీ దానికి రామ పేరు పెట్టి సేవక్ రామసేవక్ పేరు పెట్టి ఓ స్కీమ్ ఇస్తున్నాం మీకప్పుడే మీరందరూ రామసేవకులు ఒక్కొక్కళ్ళకి ఇరవై వేసు పుస్తకాలు మీరు మీ నైబర్స్ని వీళ్ళని వాళ్ళని పట్టుకొని అవి రామనామం రాయించాలి వాళ్ళందరికీ చెప్పారు రాయడం అయిపోయిన తర్వాత కలెక్ట్ చేయాలి పది కోట్ల రామనామం వచ్చింది ఈయన ఈయన ఈ పుస్తకాలు కలెక్ట్ చేయటం ఈ హెడాల్లో ఉంటాడు రామనామం గురించి ఆయనేం పట్టించకూడదు ఇవన్నీ కోపం కడతాయి ఇది చాలా తేలికైన పని రామనామము యొక్క తత్వాన్ని తెలుసుకుని రామనామమునందు ప్రతిష్ఠుతుడై ఉండుట చాలా కఠినమైన పని అని చెప్పి నాకు తేలితే ఆయన పని మనిషి చేస్తూ ఉంటాడు చికీర్షవహ దృష్టి ఉండదు కారణం ఏమిటంటే కర్తృత్వ రూపంగా స్పందన అలా ఉంటుంది ఎప్పుడైతే నిమిత్తమును మీరు తిరస్కరించినారో జ్ఞానము చేత ఆ నిమిత్తమైన చిత్తము అది అదే బ్రహ్మ అంటే అనిమిత్తస్య చిత్తస్య అప్పుడు ఆ చిత్తము అనుత్పత్తి అది సంకల్పాల రూపంగా అది ప్రకటము కాదు అది పుట్టదు సుఖంగా పుట్టదు దుఃఖంగా పుట్టదు ఇది చేయ ఈ కర్మ ఆ కర్మ అని అలాగా యాక్టివిజం ఏదైతే ఉందో ఆ రకంగా ఆ చిత్తము స్పందించదు సహజ స్థితిని పొందేస్తుంది దాన్ని సహజయోగము ఉన్నారు రవణ మహర్షి అంటే చిత్తంలో సంకల్పాలన్నింటినీ తిరస్కరించి ఆ చిత్తమే ఆత్మరూపంగా అయిపోతుంది అటువంటి ఆత్మనిష్టలో నిలిచి ఉట దీనికి సహజయోగము పేరు పెట్టారు ఇది తిన్ననైన మార్గము రాజమార్గము మోక్షానికి అయితే కొంతమందికి రాజమార్గము తిన్ననైన మార్గము ఎందుకు అభిరుచి ఉండదు కొంచెం వంకర టెంకర దారి కావాలి డైరెక్ట్గా ఇక్కడి నుంచి అక్కడికి రెండు కిలోమీటర్లు ఇలా వెళ్ళిపోండి అంటే అలా కాదు కొంచెం సీనిక్ రూట్ చెప్తే మేము సీనిక్ రూట్లో డ్రైవ్ చేసుకుంటూ సరదాగా వెళ్తామంటే సరే అయితే వెళ్ళు ఇదిగో యాభై కిలోమీటర్లు ఇలా వెళ్తే వస్తుంది అని అది అది ఇండైరెక్ట్ పాత్ అని వాళ్ళు అది భక్తి మార్గము ద్వైత భక్తి దట్ ఈస్ ది ఇండైరెక్ట్ పాత్ డైరెక్ట్ పాత్ ఏమిటి ఇదిగోటి అనిమిత్తస్య చిత్తస్య సంసార నిమిత్తములు ఏవైతే ఉంటాయో అవేమీ ఉండవు ఆ చిత్తమునందు అంటే ఆ వాసనలన్నీ కూడా సంసార వాసనలన్నీ కూడా తొలగిపోతాయి అప్పుడు ఆ చిత్తమునందు అనుత్పత్తి ఆ స్పందన ఉదయించదు ఏమండి అప్పుడు ఆ చిత్తం ఎలా ఉంటుంది సమంగా ఉంటుంది విషమంగా ఉండదు నేను కర్తను అనగానే ఈ కర్మం చేయాలి దీని ఫలాన్ని నేను పొందాలి అనగానే దాంట్లో వికారం వచ్చేసింది ఆ వికారమే వైషమ్యము వైషమ్యము అంటే ఎగుడు చిత్తమునందు భేదము తేడాలు వచ్చేస్తాయి వచ్చేస్తాయి హెచ్చు వచ్చేస్తాయి ఇప్పుడు నిమిత్తములన్నీ చిత్తంలో అలాగా నిండి ఉంటాయి వాసనలన్నీ నిండి ఉంటాయి ఎప్పుడైతే చిత్తము అప్పుడు అది సమం అయిపోతుంది సమ అనుత్పత్తి అంటే చిత్రంలో సంకల్పాలు ఉదయించవు ఆకాశకల్పమైన జ్ఞానంగా మిగిలి ఉంటాడు అవేర్ఫుల్ బీయింగ్లో ఉండిపోతాడు సో దిస్ ఈజ్ కాల్డ్ ప్యాసివ్ అవేర్నెస్ అంటే యాక్టివిజం ఏముండదు క్వయటిజం ఉంటుంది యాక్టివిజం ఉండదంటే డల్నెస్ ఉంటుందని మీరు అనుకోదు ప్యాసివ్ అవేర్నెస్ ఇట్ ఈస్ నాట్ డల్నెస్ ఇట్ ఈస్ ప్యాసివ్ అవేర్నెస్ లైక్ సన్ షైనింగ్ షన్ ఈజ్ ఇన్వాల్వ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది యాక్టివిటీస్ ఆఫ్ ది వరల్డ్ బట్ షైన్స్ ఆ విధంగా దేహేంద్రియముల యొక్క వ్యాపారమునందు కర్తగా ఇన్వాల్వ్ అయి ఉండడు కానీ సాక్షిగా దర్శిస్తూ ఉంటాడు యానుత్పత్తి సమా ఆ స్థితి ఎందు కర్తృత్వం కానీ భోక్తృత్వం కానీ కర్మాసక్తి కానీ సుఖము కానీ దుఃఖము కానీ ఫలాసక్తి కానీ ఈ రకమైన వైషమ్యములేమీ ఉండవు సమా అద్వయ ఎప్పుడైతే వాసనలన్నీ కూడా క్షీణిస్తాయో భేదభావాలన్నీ తొలగిపోతాయి అద్వయ అంటే అంటే మహాత్ముల యొక్క విషంలో నావాళ్ళు పరాయి వాళ్ళు అనే విషం ఉండదు మిత్రుడు శత్రువు పై కులం వాడు క్రింది కులం వాడు అని ఇలాగంటే భేదభావం అసలు ఉండదు అద్వయ ఆత్మస్వరూపంగా మిగిలిపోతాయి దేహాదులు ఎందు భేదము గోచరిస్తున్నా ఆత్మస్వరూపంగా మనందరము ఒక్కటే అనేటువంటి విషంలో నిలిచిపోయి ఉంటారు సమా సుర్థం భవిష్యత్కర్లు అంటే ఏమిటనమాట ఇప్పుడు ఈ స్థితి దీన్ని సహజ స్థితి అంటారు సహజయోగము దీన్నే నిసర్గదత్వం మహారాజు నిసర్గయోగము అని నిసర్గా సహజాన్న అర్థం అంటే ఇది సో ఇది మనం సంపాదించుకోవాలి సంపాదించుకోవాలంటే ఎక్కడి నుంచి పట్టుకురావాలి అది మన ఎందు ఎప్పుడూ ఉండనే ఉంది అది ఏనాడు మనకి దూరం కాలేదు కాబట్టి అదే ఆత్మతత్వము అంటాయి ఈశ్వరుడు అంటే అదే దానికే దేవుడు అని దేవుడు దేవుడు అని జనాలు అంటారు చూసారా అయ్యో అది ఇదే అయితే చిత్రం ఏమిటంటే కంఠ చామీకర న్యాయము చేత అంటే ఏమిటి కంఠంలో చామీకరాన్ని ఉంచు చామీకరము అంటే నెక్లెస్ బంగారం నెక్లెస్కి చామీకరము అని పేరు సంస్కృతంలో సో కంఠము రెండు చామీకరాన్ని పెట్టుకుని అది అక్కడ ఉందని తెలియక ఎందుకంటే దానికి ఆ స్పర్శ మొట్టమొదటిసారి పెట్టుకున్నప్పుడు అబ్బా ఎంత బాగుంది నల్లా స్పర్శ తెలుస్తూ ఉంటుంది అలా ఓ వారం రోజులు పదిహేను రోజులు పెట్టుకున్నప్పటికి అక్కడ ఉందనే సంగతి కూడా నేను కళలోడలేదా ఇప్పుడు ఈ కళలోడు ఉందనుకోండి స్వామీజీ మీరు కళ్ళలో పెట్టుకున్నారు అని మీరు చెప్పే హోలాగా నేను కళలో కదా అని నేను అనుకుంటా లేకపోతే అసలు కళలోడు పెట్టుకున్నాననే దృష్టి ఉండదు అది కన్నులో భాగం కొత్త ఫ్రేమ్ అయితే కొంచెం నొక్కి ఉంటుంది తప్ప అలవాటు ఆ రకంగా ఈ నెక్లెస్ ఆ అమ్మగారికి అలవాటైపోయి ఎక్కడో పెట్టే నెక్లెస్ ఎక్కడో పెట్టే నెక్లెస్ అని వెతుక్కుంటున్నారు ఆవిడ పరధ్యానంలో ఉండి వెతుక్కుంటున్నారు వెతుక్కుంటూ ఉంటే తెలుసుకున్నారు ఎవరో చెప్పారు మీ మెడలోనే ఉంది అప్పుడు ఇలా చేయి ఇలా పెట్టుకుంటారు చేతితోటి వెతికేప్పుడు ఏం చేస్తారు ఈ చురుగులాగి ఆ చురుగులాగి ఈ టేబుల్ కింద చూసి అలా అన్నీ ఈ పేపర్లు తీసి అటుపారేసి అంత చిందర చేస్తారు వెతకడము అంటే చాలా విక్షిప్తంగా ఉంటారు వెతకడం ఉంటాయి వెతికీ టైంలో మనిషితోటి బాగున్నారా అంటే చికాకు పూట కోప్పడ్డా కోప్ప వెతికీ టైంలో మనిషి చాలా విక్షిప్తంగా ఎడ్యుకేటెడ్గా ఉంటాడు సో అలాగా ఆమె వెతికేస్తోందంట చాలా ఎడ్యుకేటెడ్గా ఉంటుంది అప్పుడు నీ కంఠంలోనే ఉందమ్మా అని ఎవరో ఒక ఆయన సూచించారు సూచిస్తే ఆమె చేయిని తీసుకెళ్ళి ఇలా అయ్యో దొరికేసిందండి అంటుంది దొరకడం ఏంటి దొరకడానికి పోయిందైతే దొరకడం అనేది ఉంటుంది ఇక్కడ పోనేలేదు పోనేలేదు కాబట్టి దొరికింది అనే మాట కూడా వాస్తవమేం కాదు పోయినట్టు అనిపించింది కాబట్టి ఇప్పుడు దొరికినట్టు అనిపించింది ఇది సహజంగా మన స్వరూపమే కాబట్టి వాస్తవం మీరు కొన్నింటి కోసం వెతుకుతున్నంత కాలము అవి మీకు దూరంగా ఉంటాయి కంఠగత జామీకరణ న్యాయమే ఆవిడ నెక్లెస్ కోసం వెతుకుతున్నంత కాలము ఆవిడకి నెక్లెస్ దొరకదు ఆవిడ ఒక వెయ్యి సంవత్సరాలు వెతికిందనుకోండి ఆ వెయ్యి సంవత్సరాలు దొరక వెతకడం మానేసి తన కంఠం మీద తన చెయ్యను ఎప్పుడైతే పెట్టుకుంటుందో ఆ వెంటనే దొరికేసినట్టే అలాగే మనిషి కూడా కొన్నింటి కోసం వెతుకుతున్నంత కాలము అవి దొరకవు అవి ఏమిటో చెప్పుంటారా ఎందుకు దొరకవు వెతుకుతున్నంత కాలము ఎందుకు దొరకవు మీలోనే అప్పటికే నిత్యంగా ఉన్నాయి కనుక అవి ఏమిటో చెప్పంటుందా ఒకటి పూర్ణత్వము అయితే పూర్ణత్వం కోసం ఎవడో వెతకడం డబ్బుల కోసం వెతుకుతూ ఉంటారు మరో అంటే డబ్బులు దొరికినప్పుడు లభించేది పూర్ణత్వమే పూర్ణత్వం దానికే కృతార్థత మరో పేరు ఫుల్ఫిల్మెంట్ దానికోసం మీరు వెతుకుతున్నంత కాలం దొరకదు అది అదొకటి రెండు సెక్యూరిటీ భద్రత అభయం అంటారు దాన్నే అభయం అంటే అబ్సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ దాన్ని ఆ రకంగా చెప్తారు పాజిటివ్గా చెప్పడానికి ఏమీ లేదు అక్కడ అబ్సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ అభయం ఏమండి భద్రత అంటే సమ్ పాజిటివ్ అనిపిస్తుంది కానీ అభయం అంటే పాజిటివ్ కూడా ఏంటి కాబట్టి మీరు సెక్యూరిటీ కోసం వెతుకుతున్నంత కాలము మీరు ఇన్సెక్యూర్గానే మిగిలిపోతారు ఆయన టాకింగ్ అబౌట్ సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ ఫిజికల్ సెక్యూరిటీ ఏముంది వెదర్ బావు లేకపోతే చొక్కా లేకపోతే షర్ట్ వేసుకుంటారు లేకపోతే స్వెటర్ వేసుకుంటారు షాల్వా కప్పుకుంటారు దట్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఫిజికల్ సెక్యూరిటీ వర్షం పడుతుంటే గొడుగులు వేసుకుంటారు అటువైపు నుంచి ఎండ ఇటు నీడలకు జరుగుతారు పై నుంచి ఏదైనా పడుతుండని తెలిస్తే పక్కకి జరుగుతారు ఇవన్నీ ఫిజికల్ సెక్యూరిటీస్ దాని గురించి నేను సైకలాజికల్ సెక్యూరిటీ కోసం మీరు వెదిగినంత కాలం అది మీకు దొరకదు ఏమండి అది అది రెండోదా మూడోదా రెండవది మూడవది ఆనందము ఆనందం కోసం మీరు వెదిగినంత కాలము ఆ సెర్చ్ ఆ దుఃఖాత్మకంగా పరిణమిస్తుంది మీరు ఆ వల్ల వచ్చే దుఃఖాన్ని అనుభవిస్తూనే ఉంటారు అది మూడవది నాలుగవది దేవుడు దేవుడు ఈశ్వరుడు ఈశ్వరుడు కోసం మీరు వెతుకుతున్నంతసేపు మీకు ఈశ్వరుడు దొరకడు మీరు తిరుపతి చక్కర్లు కొట్టినంత కాలం మీకు స్వామి దొరకడు అన్నమయ్య కూడా దొరికినప్పుడు ఎలా ఎలా దొరికాడు పొడగంటినయ్య పురుషోత్తమాన్ని ఎలా దొరికాడు చక్కర్లు కొడుతుంటే దొరకడు చక్కర్లు కొట్టడం మానేసి ఆత్మరూపే ఉంటే దొరుకుతాడు కాబట్టి ఈశ్వరుడు కోసం వెతికినంత కాలం ఈశ్వరుడు దొరకడు నాలుగు ఐదోది ఆత్మ ఆత్మ అంటే తన స్వరూపం ఎక్కడికి వెళ్తున్నారంటే ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చేస్తున్నానంటే మీరు ప్రయత్నం చేస్తున్న సేపు దొరకదు ఈ ఐదు ఈ ఐదు ఏ ఇంకో రహస్యం ఏమిటో తెలిసిన ఈ ఐదో ఒకటే ఇంటి పేర్లు వేరువేరుగా చెప్పాను తప్ప ఏది ఆత్మయో అదే ఈశ్వరుడో అదే ఆనందము అదే భద్రత అదే అభయము అదే పూర్ణము కాబట్టి ఇక్కడ సత్యం ఇక్కడ రహస్యం ఏంటంటే ది వెరీ సెట్ కీప్స్ ఇట్ అవే ఫ్రమ్ యూ ఆ అన్వేషణయే మీరు మిమ్మల్ని సత్యవస్తువుకి దూరంగా పెట్టేస్తుంది సీతాన్వేషణ చక్కటి దృష్ణాంత హనుమంతుడు ఆయన ప్రారంభం చేసి వెతికిపో ఉంటాడు సీతనే అలాగా అదే మోడల్లో అదే పద్ధతిలో ఆయన ఒక రోజు కాదు వెయ్యి రోజులు వెతికినా సీత దొరకదు ఆయన ఏం చేస్తాడంటే మనం తప్పుగా వెతుకుతున్నాము అని తెలుసుకుని వెతకడం మానేసి అశోకవనంలోకి వెళ్ళి దండం పెట్టుకుంటుంటే అవి కనుక కాబట్టి సో ఇక్కడ ఇక్కడ సంసారం అనేది ఒక రోగము భవరోగము అంటారు ఈ రోగము చాలా సరళమైంది ఇది మనస్సులో చేసుకుని కల్పించుకుని అజ్ఞానము చేత కల్పించుకుని మనం ఆ రోగాన్ని తెచ్చుకుంటాం మనిషి దేహ అనారోగ్యాన్ని కూడా మనస్సులో కల్పించుకుని తెచ్చుకుంటాడు ఊరికే ఈ కార్పొరేట్ ఆసుపత్రుల వాళ్ళ బుల్లెటిన్స్ అన్నీ చదువుతో కూర్చుంటే అన్ని రకాల వ్యాధులు మనకే ఉన్నాయని సందేహం వస్తుంది వాడు ఓ బుల్లెటిన్ ఇచ్చాడు హార్ట్ అండ్ ఫంక్షనింగ్ అని బుల్లెటిన్ ఇచ్చాడు అది నేను రెండు పేరాలు అమ్మ బాబాయి మనకి ఈ రోగం ఉన్నట్టే అనిపిస్తుంది బుల్లెటిన్ లోపల ఒకసారి ఆ ఐడియా నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది అని ఒకసారి ఐడియా వచ్చిందంటే అయిపోయిందంటే వాడి పని వాడు కృష్ణార్పణ అయిపోయాడంటే ఇంకా వాడు జీవించున్నంతకాలం దీని సంఘటన చూసుకుంటూ ఉండడమే వాడి పని లేకపోతే దాని దారిని అదే ఉత్తరకాశీలో మహాత్ములు ఒక ఆయన ఆయన దగ్గరికి భక్తులు ఎవడో వెళ్తూ ఆయన అందరికీ పరిచితమైన మన మహాత్ముడు కాదు పరిచితమైన వాడైతే ఢిల్లీలోనో హైదరాబాద్లోనో ఉంటాడు ఉత్తరకాశీలో ఎందుకుంటాడు ఆయన అక్కడ ఒక ఒక డాక్టర్ గారు కూడా వెళ్ళారు ఆయన దర్శనం చేసుకుని కోసం వెళ్ళారు ఆయన పాపం ఆ గాలి తీల్చి విదిలిపెట్టేప్పుడు కొంచెం ఆయాసపడుతున్నట్టు అనిపి ఆయనకేమనిపించలేదు ఈ డాక్టర్ గారికి అనిపించింది అనిపించి నాడి చూశాడు అందరూ స్టెటోస్కోప్ కూడా పెట్టుకున్నాడు సంచిలో ఉండి తీసి చూశాడు చూసామన్నాడంటే మీ గుండెకాయ ఓన్లీ ముప్పై శాతమే పనిచేస్తోంది డెబ్భై పని చేయనేటం అని చెప్పాను అంటే ఈయన నాడు పోను చాలు ముప్పై శాతం అదే ఎక్కువ అన్నాడు ఆయన మీరు ఉత్తరకాశీలో కాకుండా హృషికేశ్ వచ్చినట్లయితే మీ హృషికేశ్లో హాస్పిటల్ ఉంది ఉత్తరకాశీలో లేదు మీకు గుండెకాయకి వైద్యం చేయించి ఏర్పాటు నేను చేస్తున్నాను ఇక్కడ కూడా చాలు చాలే అక్కడ లేదని ఆయన రాలేదు ఏదో కొంతకాలం జీవించి ఆయన తర్వాత హత్యాన్ని చేశారు అంటే మనస్సులో దృఢమైన నిశ్చయం దానివల్ల దేహంలో కూడా వ్యాధులు తగ్గిపోతుంది నిజంగా మనస్సు మీద ఆధారపడి ఉంటుంది మీరు ప్రాక్టికల్గా ఉండండి యూ డోంట్ టేక్ టేక్ మీ రాంగ్ సైన్స్ బట్ మనస్సు సో మైండ్ ఈస్ ది ఆరిజిన్ ఆఫ్ ఆల్ డిసీజెస్ ఈ మాట డాక్టర్లు వెంటనే ఒప్పుకోలేకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఎనాటమీని బాగా కంటస్థింగ్ చేసి పెట్టుకుంటారు ఎనాటమీని కంటస్థింగ్ చేయడం ఎందుకు ఎనాటమీలో వస్తే రోగాలని ఎనాటమీస్ ది థింగ్ అని అలా చూస్తారు ఫిజికల్గా చూస్తారు దాన్ని ఫిజికల్ మెడిసిన్ అని మాలిక్యులర్ మెడిసిన్ అని అంటారు అంటే లోపల మాలిక్యూల్స్లో తేడా వచ్చి మీకు అనారోగ్యం చేస్తుంది మాలిక్యూల్స్ వేస్తే అనారోగ్యం మళ్ళీ పోయి ఆరోగ్యం వస్తుంది మాలిక్యులర్ మెడిసిన్ ఇట్ ఈజ్ వెరీ ఇన్కంప్లీట్ మెడిసిన్ కంప్లీట్ మెడిసిన్ కాదటి హోలిస్టిక్ మెడిసిన్ కాదు మంచిది కాబట్టి ఇక్కడ సంసారమనే రోగము భవలోగము చాలా సరళమైనది ఇది కేవలము మనం మనస్సు యొక్క సంకల్ప వికల్పాల చేత కల్పించుకున్నాం కాబట్టి దానికి పరిష్కారం కూడా చాలా సరళం మనల్ని అభద్రత కామనలు భయాలు మొదలైన అన్నిటినీ కూడా మనస్సే సృష్టిస్తూ మనల్ని మనస్సే దుఃఖిగా దుఃఖం గలవానిగా నిర్మాణం చేసుకుంటుంది ఈ సత్యాన్ని మనం గుర్తించి మనస్సుని నిరంతరంగా పరిశీలించటం అభ్యాసం చేయాలి తర్వాత ప్రాక్టికల్గా చెప్పాలంటే ప్రాక్టికల్ టిప్ గతాన్ని గురించి శోకించటం గతాన్ని గురించి ఇదేమంత తేలిక కాదు తేలిక్ కాదు కానీ పాఠం చెప్పడంలో భాగంగా నేను చెప్తున్నాను గతాన్ని గురించి చింతిల్ చింతిల్లుట శోకించుట అనేది విడిచిపెట్టడం అభ్యాసం చేయాలి తర్వాత భవిష్యత్తు గురించి బెంగపడుతా ప్రతి మనిషి బెంగపడుతూ ఉంటాడు భవిష్యత్తు గురించి దాన్ని కూడా పూర్తిగా విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయాలి అలా ప్రయత్నం చేసి సర్వదా వర్తమానమునందు మాత్రమే జీవించుత వ లివింగ్ ఇన్ ద ప్రజెంట్ ఇన్ ది ఎవర్ ప్రజెంట్ నౌ అలా చేసినట్లయితే అక్కడ శ్లోకంలో చెప్పినటువంటి యా అనుత్పత్తి అన్న దుసరా చిత్తమునందు సంకల్ప వికల్పముల యొక్క పుట్టడమే ఉండదు అనేది ఆ స్థితి ఆ సమాద్వయాన్ని స్థితి సహజంగానే మనకి లభ్యమై ఉంటుంది హేత్మభావే చిత్తన్నోత్పద్యతే ఇుక్తం ఇది అవతారికి శ్లోకం అంతా చెప్పి అవతారికి చెప్తున్నాం అన్న హేతువులే చిత్తము పుట్టదు అని చెప్ప ఇక్కడంతా కూడా చిత్తము పుట్టుటే నేను మనిషిగా పుట్టాను ఎందువల్ల మనిషిగా వీడు పుట్టాడంటే చిత్తమే మనిషిగా పుట్టింది చిత్తము సంకల్పమే దానికి హేతువేమిటి ధర్మాధర్మములు కాబట్టి ధర్మాధర్మములు ఉండబట్టి వీడు మనిషిగా పుట్టాడు మనిషిగా పుట్టాడు అంటే మామూలుగా లోకంలో ఉండే దృష్టి కాదు ఇక్కడ ఇది చిత్తం మనుష్యత్వైన జాయటే చిత్తమే మనిషిగా పుడుతుంది ఎందుకో తెలుస్తున్నా అండి నిన్న చెప్పాను ఇదంతా మనిషి అన్నది ఆ చిత్తంలో ఉండే ఒక భావన తప్ప మరొకటి కదా అచేతనే శంకరుడు చాలా బాగా చెప్పారో తోట సుఖీ జాత అహం దుఃఖీ జాత వీడు పుట్టాను అంటాడు ఎప్పుడు పుట్టేవరా అంటే యాభై ఏళ్ళ క్రితం యాభై ఏళ్ళ క్రితం మొహం నువ్వు రోజు అరడు సార్లు పుడుతున్నా భాష్యంలో చెప్పారు ఎలాగ ఎలాగ నేను ఇప్పుడు పుట్టానంటే అహం సుఖీ జాత అన్నావా లేదా ఇప్పుడు నాకు చాలా బాగుంది అంటే పుట్టాడు అనమాట ముందు లేదు కదా పుట్టాడు నాకు ఇప్పుడు దుఃఖం వచ్చేసింది అంటే మళ్ళీ ఇంకొకటిగా పుట్టాడు ఎప్పుడు పుడుతూనే ఉంటాడు రోజుకు సార్లు పుడుతూ ఉంటాడు అన్నారు కాబట్టి వీడు నేను పుట్టాను అనుకుంటే కూడా అలా పుడతాడు ఇది రౌడవహత్య చేసారు అలాగే నేను పుట్టే రోజు ఎప్పుడు అనుకుంటాడో అప్పుడే పుడితే ఉంటాడు వీడు పని చేయాలి పంచాంగము ఎలాగో టైం టైం తీసుకో అన్నీ ఎదుర్కొన్నా పెట్టుకూర్చోవాలి ఎప్పుడు పుట్టే రోజు చూస్తే అప్పుడు చూసేసుకోవాలి రాశిని చక్రం అన్నీ మళ్ళీ అప్పటికప్పుడు కుండలు మార్చేసుకుంటూ ఉన్నాం అంతే చిత్తం ఉత్పత్తి అని మనం అంతా హేతువు లేకుంటే హేతు అంటే వాసనాలు వాసన హేతు నేను కర్తను అదే హేతు నేను పుణ్యాత్ముడను నేను పాపిని ఇదే హేతు చిత్రం అంటే ప్రపంచంలో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్ అని నువ్వు పాపివి అని వీళ్ళు బ్రెయిన్ వాష్ చేసి పెట్టావు ఎవరి పేరు మీద క్రైస్తు పేరు మీద ఆయన పేరు మీద ఆయనేమని చెప్పాడు నీ హృదయంలో ఈశ్వరుని యొక్క సామ్రాజ్యము నిరాజిల్లుతోంది అని ఆయన చెప్పాడు బైబిల్లో నువ్వు పాపివే అని ఎక్కడా చెప్పలేదు ఆయన సహజంగానే స్వత నువ్వు పాపివే అని చెప్పలేదు నువ్వు తప్పుడు పనులు చేయడం మానేసి ఈశ్వరుని శరణాగతి చెయ్యి అని చెప్పాడు ఆయన ఆ కాబట్టి నేను పాపిని అని వీడు వీడు కూర్చుంటాడు హేతు అలాగే ఉంటుంది అలాగే పూజలో అవి చేసే ఇది అంతగా ఉంది ఇది క్రిస్టియానిటీలోనే కాదు హిందూ హిందూ రిలీజియన్లో కూడా ఉంది పూజలో అవి చేసేప్పుడు పాపమే ఎప్పుడూ పాప ప్రసక్తే పొద్దున్న చేసిన పాపం రాత్రిపోతుంది రాత్రి చేసిన పాపం పొద్దున్న పోతుంది అని ఒకటి పాప ప్రసక్తే ఎప్పుడూ పాపమే నీళ్లు తీసుకుని అని అలా వదిలేసి అలా పారాయి పాపాలన్నీ దాంట్లోకి పోతాయి వీడికి ఎంతసేపు పాపం తప్పిం పోవట్లేదు కాబట్టి అంటే ఏమిటి ఆ కర్మకాండ మనిషిని పాప కింద తీర్చి దుద్ధేస్తుంది పాపాలు భ్రూణ హత్యా పాపము ఏ భ్రోణ హత్య ఎక్కడ ఎందుకు బ్రహ్మహత్యాపం బ్రహ్మత్యపడి చేసామా పెట్టామా ఎందుకు వీడికి బ్రహ్మహత్యాపాతం అని చెప్పేసి అలాగా సో హేత్వభావ ఆ వాసనలు ఎప్పుడైతే పోతాయో ఫలము కూడా ఉండదు అంటే కర్మవాసనలు నశిస్తే కర్తృత్వం భోక్తృత్వం అన్నీ కూడా పోతాయి సా పునః అనుత్పత్తిశ్చిత్తదృశి ఈ అనుత్పత్తి చిత్తము ఈ కర్మవాసనల రూపంగా సుఖదుఖముల రూపంగా ఉత్పన్నము కానే అంటే ఆ స్పందన ఆ సంసారమును నిర్ధారించే నిశ్చితము చేసే స్పందన చిత్తము యొక్క స్పందన అలా స్పందిస్తూ ఉంటే సంసారం ఫిక్స్డ్గా ఉంటుంది అలా ఫిక్స్ అయి ఉంటుంది ఆ స్పందన లేకుండగా తన స్వరూపము నుండి చిత్తస్య అనుత్పత్తి అది ఎలా ఉంటుందంటారు అని ఒక శంక ఆ శంకకి సమాధానమే ఈ శ్లోకము పరమార్థదర్శనైన నిరస్తధర్మాధర్మాఖ్య ఉత్పత్తినిమిత్త అనిమిత్తా మోక్షాఖ్యా అనుత్పత్తి చిత్తమునందు ఈ సంకల్పములు వాసనలు సంకల్ప వికల్పములు ఉదయించకుందుత ఏ మోక్షము మోక్షాఖ్యా అనుత్పత్తి ఇప్పుడు కొన్ని వాక్యాలు చూస్తే ఆశ్చర్య కలుగుతుంది ఉపనిషత్తులో ఏం చెప్పారంటే యథా సర్వాణి కామాని అని బృహద రంగంలో వస్తుంది సో ఎవడైతే హృదయంలో ఉండే కామనాలన్నిటినీ విడిచిపెట్టేస్తాడో సర్వాణి కామాని విడిచిపెట్టేస్తాడో సో వాడు జీవించి ఉండగానే అత్ర బ్రహ్మ సమస్య ఇక్కడ ఇప్పుడు ఈ దేహంలో ఉండగానే పరబ్రహ్మస్వరూపుడే ఉండిపోతాడు అంటే ఏమిటి అంటే డిజైర్లెస్నెస్ అక్కడ డిజైర్స్ గురించి చెప్పారు సో డిజైర్లెస్నెస్ ఈజ్ దట్ మోక్ష ఎస్ ఫియర్లెస్నెస్ ఈజ్ దట్ మోక్ష ఎస్ ఇంకోటోటేం చెప్పారు నిర్మమో నిరహంకార స శాంతి అధిగచ్చతి శాంతిం మోక్షాఖ్యాం అధిగచ్చతి శంకరులక్కడ భాష్యంలో డెబ్భై ఒకటో శ్లోకం రెండో అధ్యాయంలో మోక్షాఖ్యాం శాంతిం అధిగచ్చతి వాడు మోక్షమో అనే శాంతిని పొన్ను అద అది ఎలాగండి జస్ట్ లిస్ట్ మచ్ అహం పొన్ను మమా అహం మమా అహం అంటే అండి సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ లీడింగ్ టు ద క్రియేషన్ ఆఫ్ ఎ పర్సనాలిటీ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ ఓ ఇల్లు ఉంటుంది మమా అంటాడు ఏ దీంట్లో ఈ మమ గృహం అన్నది అంత అసందర్భమైన రే కానీ ఇంకో హోట మమ గృహం అంటాడు ఇల్లు పూజ స్వామీజీ జోక హోటల్ చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పారు ఆయన వీడు స్వామీజీని ఇన్వైట్ చేశాడు గృహప్రవేశానికి స్వామీజీ వెళ్ళారు ఎక్కడో వీళ్ళు నేను వస్తాను నువ్వు ఇంటి దగ్గరే ఉండు నేను వస్తాను అంటే ఫలానా చోట వీధిలో ఫలానా బిల్డింగ్లో మూడో అంతస్తులో ఫలానా ఫ్లాట్ పదిహేడు అంతస్తులు ఉన్నాయి కానీ అంటే మూడో అంతస్తులో ఓ కార్నర్లో ఈయన ఫ్లాట్ ఉన్నాయి ఈయన స్వామీజీని రిసీవ్ వచ్చారు స్వామీజీ రిసీవ్ చూసుకుంటారు స్వామీజీ అడిగారు ఏది ఏమిటిదే మామా గృహం అని చెప్పాడు మా ఇంటికి వచ్చారు చాలా సంతోషం మామా గృహం ఏది మీ ఇల్లు ఎక్కడా అనేది అండి మీ ఇల్లు ఎక్కడా అంటే ఎక్కడెక్కడ స్వామి మీరు నిలబడ్డది నా ఇల్లు అంటే ఫ్లోర్ మీదేనా ఫ్లోర్ మీద కాదు ఎందుకంటే అది కింద ఉన్నవాడికి రూఫ్ అది పైగా గట్టిగా ఫ్లోర్ మీద చప్పుడు చేస్తే వాడు దెబ్బలాట కూడా వస్తాడు పోనీ రూఫ్ మీద కాదు అది పైన ఉన్నవాడికి ఫ్లోరు కుడి గోడ అది పక్కన ఉన్నవాడికి ఎడమ గోడ అవుతుంది ఎడమ గోడ అది ఈ పక్కన ఉన్నవాడికి కుడి గోడ మరి ఏది నీది చూపించేదో ఒకటి ఇదిగో ఇది నాది అని చూపించు ఏది నీది అంటే ఆకాశము నాది చెప్పాలి ఆకాశము నాదే ఉంటుంది ఆకాశము నాదే అనకూడదు ఆకాశంలోనే జీవిస్తాం మనం ఆకాశమునకు సర్వవ్యాపకము ఆకాశంలో జీవిస్తాం అంటే అతను అన్నాడు స్వామీజీ అయితే స్వామీజీ మనం నేను ఈ ఇరవై లక్షలు ఇచ్చి కొనుక్కున్నానది రిజిస్ట్రేషన్ కూడా చేశాను గృహప్రవేశం చేసుకున్నాను మిమ్మల్ని ఆహ్వానించాను ఇది మరి నాది కాదా అంటే నాదే నేను అనుకోద్దు మామూలుగా అన్నీ ఉండొచ్చు రిజిస్ట్రేషన్ చేసుకో నాకు భోజనం పెట్టు మీరందరూ సుఖంగా ఉండండి అన్నీ చేసుకో కానీ నాదే నేను అనుకోద్దు అని అని చెప్పారు బాగుంది పాయింట్ కాబట్టి ఐడెంటిఫికేషన్ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ మమా ఆ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ అహమ్ అంటే మీ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ విత్ ది బాడీ మైండ్ దీంతో ఏమవుతుందంటే ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తిత్వము నిర్మాణం అవుతుంది మీరు ఐడెంటిఫికేషన్ ద్వారా ఒక పరిచ్ఛిన్న వ్యక్తిత్వాన్ని నిర్మాణము చేసుకుంటే సకల అనర్థములకు మూల అదే సంసారం అంటే ఎస్ఎచ్ దీంట్లో ఏమని చెప్తానంటే సెన్సేషన్ అసచ్ హౌవర్ స్ట్రాంగ్ ఇట్ మేబీ ఇట్ డజంట్ బైండ్ యూ సెన్సేషన్ అంటే చూడడం వినడం ఆస్వాదించటం ఆఘ్రానించటం స్పృశించటం ఇవే కదండి సెన్సేషన్స్ ఇప్పుడు సెన్సేషన్ వల్ల మీకు దుఃఖం కలగదు మీరు ఏదో చూశారనుకోండి చూడడం వల్ల దుఃఖం కలగదు చూసిన దానిని మీరు ఊహించుకుని మనస్సులో స్పందనలను నిర్మాణం చేసుకుని భయాన్ని భావన చేస్తే దుఃఖంగా ఉంటుంది లేకపోతే మమ అనే దాన్ని భావన చేస్తే దుఃఖం కలుగుతుంది ఇప్పుడు శవాన్ని చూస్తాం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు శవం కనపడుతుంది శవం చూస్తే ఎవడో దుఃఖపడ్డాడు ఆ ఫలానా ఎవడలో శవయాత్ర అవుతుంటే ఈయన వెళ్తున్నాడు ఎవడదో శవం అనుకుందాన్ని దాన్ని పోతుంటే తక్కువ మనం తెలుసున్న ముఖం కనపడింది ఆ శవయాత్రలో ఎవడో ఉంటారు కదండి శవ వెనకాల వెళ్ళి వాళ్ళు పది మంది ఉంటారు బంధువులు అనండి వీళ్ళు ఎవడో తెలుసున్న వాళ్ళ ముఖంగా కనపడింది ఆ ముఖం చూశాడు చూసి వాట్ ఈజ్ ది మ్యాటర్ అంటే ఆయన అన్నాడు ఆయన ఆ పది మందిలో నీకు తెలియదా అన్నాడు ఏమిటంటే ఆయన పోయేది ఆయన ఈయనకి కావలసిన వాడు అక్కడికక్కడ బోరుగొండం ప్రారంభించాడు కాబట్టి సెన్సేషన్ హౌవర్ స్ట్రాంగ్ ఇట్ మే బీ విల్ నాట్ మేక్ యూ సఫర్ it is the identification followed by sensation identification is the cause of all suffering kabatti mind em chestunnunte chittamu wrong ideas untai dantlo wrong ideas tho anne tappudu bhavanalu un nindi untai tarvata nen idhi, nen adhi, nenu idi nenu adi nenu brahmanunanu nenu kshatriyudanu nenu purushudanu nenu stree ni ane aneka vibhagalu వర్గాలుగా ప్రాంతాలుగా రాష్ట్ర విభాగము రాష్ట్రీయత అంటే నేషనాలిటీ మతం కులం వర్గం వర్ణం ఇన్ని రకాలుగా తనని తాను భావించుకుని అదంత ఆ రకమైన వాసనలకు అలవాటుపడి ఉంటాడు ఒక రకంగా ఎడిక్ట్ అయి ఉంటాడు ఇంకొక ఎడిక్షన్ ఏమిటంటే ఇది పోతుందేమో అని భయపడుతూ ఉంటాడు ఫ్రీ ఆఫ్ లాస్ ఇప్పుడు సంపదని పోవేస్తానండి సం ఒకడు సంపదని సగం జీవితం పోగేస్తాడు మిగిలిన సగం జీవితం దాన్ని రక్షించుకోవడం అని ప్రయత్నిస్తూ అది పోతుందేమో అని భయపడుతూ జీవిస్తుంది మీరు చూడండి సంపన్నుల్ని మీరు చూడండి సంపన్నుల యొక్క మనస్థితి చాలా విడ్డూరంగా ఉంటుంది వాళ్ళు డబ్బుని పోగేయడమే ప్రధానమైనటువంటి యాక్టివిటీగా చాలా కాలం జీవిస్తారు ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ దాకా అదే యాక్టివిటీ ఇంకా ఆ తర్వాత ఏమిటంటే సో పోగు డబ్బు ఆ పోగుపడిన డబ్బుని మనం కాపాడుకోవడం ఎలాగా పొలిటికల్ పార్టీకి డొనేషన్స్ ఇస్తారు ఎందుకని ఈ పోగేసిన డబ్బును కాపాడుకోవడం కోసం పొలిటికల్ పార్టీలకు డొనేషన్స్ ఇస్తారు అధర్మాలు చేస్తారు ఎన్నెన్నో చేస్తారు దేనికోసం ఫియర్ ఆఫ్ లాస్ ఫైన దే లూజ్ ఆల్ అఫేట్ కాబట్టి ఈ ఫియర్ ఆఫ్ లాస్ అది సంసార దుఃఖానికి మూల కాలం తర్వాత ప్రశ్న నాకు కావాలి అది కావాలనే ప్రశ్న సో ఈ విధంగా మనిషి ఆ చిత్తము యొక్క స్పందన ద్వారా మాత్రమే సంసారాన్ని నిర్మాణం చేసుకుంటున్నాడు ఇప్పుడు ఏం చేస్తాడు వీడు పరమార్థ దర్శన ఈ అజ్ఞానాన్ని అంతా కూడా తిరస్కరించి పరమార్థాన్ని తెలుసుకుంటాడు పరమార్థం ఏమిటంటే ఆకాశము నిర్వికల్పమైన ఆ ఏదైతే కలదో అదే నా ఈ దేహము దేహాభిమానము ఈ ఇల్లు గృహ కనక వస్తు వాహనాదులు ఏం కనక అంటే బంగారం వీడు బంగారం నా బంగారం నా బంగారం అని మనుషులు పెట్టుకుంటారు దీంట్లో బంగారం విషయంలో స్త్రీలు మాత్రమే కాదు పురుషులు కూడా స్త్రీకి నా ఒంటి మీద పత్తులాల బంగారం ఉందని ఆమె అభిమానం పురుషుడికి నా బాల్య ఒంటి మీద పత్తులాల బంగారం ఉందని వీడి అభిమానం మొత్తానికి అభిమాన ఇద్దరికీ సమానమే ఇద్దరూ వాళ్ళిద్దరూ ఈ లోకంలోకి వచ్చినప్పుడు బంగారం ఏం పట్టుకు రాలేదు ఇక్కడే ఉంది బంగారం ఇక్కడ ఉన్న బంగారమే అదేం పట్టుకొచ్చింది కాదు తర్వాత వెళ్ళిపో వెళ్ళిపోయినప్పుడు ఈ బంగారమే ఎక్కడికి వెళ్ళదు ఆఖరికి మనిషి చచ్చిపోయినప్పుడు మేళ్ళలో బంగారం కాసం ఏదైనా ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే తీసేసి శ్మశాన్ అని పెట్టలేదు వీళ్ళు ఉంగరాలు చచ్చిపోతారు నాలుగు ఉంగరాలు మూడు ఉంగరాలు ఉంటాయి ఉంగరాలు రిస్టు వాచి ఇవన్నీ ఉంటాయి ఓ కడియం గోల్స్ ఒకటి మెళ్ళో మొవళే ఇవన్నీ పెట్టుకుని చచ్చిపోతాడు చచ్చిపోతే ఇవన్నీ తీసేసి శ్లేసైన పంపిస్తాడు సో ది ఐడియా ఈజ్ యూ డోంట్ గెయిన్ యూ డోంట్ క్యారీ ఎనీథింగ్ టు ది గ్రేమ్ ఎనీవే సో పరమార్థ దర్శనైనా సో ధన కనుక వస్తు వాహనాదులేదు అహంకార మమకారాలను కల్పించుకునే మనస్సులో వీడు సఫర్ అవుతూ ఉంటాడు అదంతా కూడా తప్పని తెలుసుకునే ఇంకా ఎవళ్ళు చెప్పరు అది అలా ఎవరు చెప్పరు అక్షయ తృతీయ నాడు పూజ చేస్తే నీకు బంగారం వస్తుందని చెప్తుంది వీళ్ళు వెనకాల పరుగులు చేస్తారు వస్తుందో భక్తుల బంగారం ఏం చేస్తారు బెంగ పెట్టుకుంటారు ఈ బంగారం ఏమవుతుంది ఉన్నప్పుడు ఈ బంగారాన్ని దొంగలు అపహరిస్తారేమో భయపడతారు స్త్రీలు చాలా బంగారాన్ని పోగేసి దాన్ని భద్రంగా కాపాడుకునే ప్రయత్నం చేస్తారు యవ్వనంలో ఉండదు యవ్వనం అయిపోతుంది పెద్ద వయసు వచ్చేస్తుంది ఇంక ఈ బంగారపు ఆభరణాలు పెట్టుకునే సందర్భమే ఉంది ఇంకేం పెట్టుకుంటారండి వయసు గతే ఇంకేం పెట్టుకుంటారు ఆభరణాలు ఇప్పుడు ఈ ఆభరణాలు ఎవరికి ఇవ్వాలి కోడలు పుచ్చేసుకుంటారేమో కూతుళ్ళకి ఇవ్వాలా కోడళ్ళకి ఇవ్వాలా అంటూ ఆ రకమైనటువంటి స్పందనతోటి పీపుల్ ఆర్ జస్ట్ నట్స్ వాట్ అల్ సీకెన్ సెట్ జస్ట్ నట్స్ అంతే సో ఈ వ్యామోహము దీన్నంతనీ కూడా తిరస్కరించి పరమార్థదర్శనైన ఈ అహంకార మమకారము కల్పితము అసత్యము అని తెలుసుకుంటారు కావాలి దీంట్లో రహస్యం ఏంటో చెప్తుంటారా మనిషి అజ్ఞాని చూడండి అజ్ఞాని ఉన్నందుకు నేను అజ్ఞానంలో ఉన్నాను అని తెలుసుకోవాలి కానీ నేను అజ్ఞానంలో ఉన్నానని అనుకోడు అది కూడా తెలుసుకోదు తాను అజ్ఞాని అయి తాను అజ్ఞానంలో ఉన్నానని తెలుసుకోలేని కారణంగా మనిషి అనంతమైన దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు దిస్ ఈజ్ మై హ్యాబిట్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ యూ గో టు ది మార్కెట్ ప్లేస్ ఒక మాల్కి వెళ్ళండి మాళ్ళులో చాలామంది ధనవంతులు ఉంటారు ధనం లేకపోతే మాలకు ఎందుకు వెళ్తారు మీరు ఏదో ఒకప్పుడు డబ్బు ఉంటేనే మాలకు వెళ్తారు ఇక మాల్కి వెళ్ళేప్పుడు కొంచెం పెద్ద నోట్లు ఉంటేనే వెళ్ళాలి పది రూపాయల కైతాలు చిల్లర డబ్బులు పెట్టింది మాల్కు వెళ్ళకూడదు అక్కడ సిగ్గు చేతి కింద మీరు చిల్లర పది కైతాలు తీసి లెక్క పెడితే వాడు వీడేంటి క్రాక్గా ఏమి ఎక్కడ ఉన్నాడని వాడు ఆశ్చర్యపోతారు మీరు వంద కాగితాలు లెక్క వాడు నొసలు చిక్కిస్తాడు ఇప్పుడు వంద కాగితాలు లెక్క పెడతాడు మూర్ఫుల్లో ఉన్నాడే విధాన్ని మీరు వెయ్యి కాగితాలు తీస్తే వాడు రెస్పెక్ట్ ఇస్తాడు లేదా క్రెడిట్ కార్డు